తొంభై వట్టి సంశయంబు వచ్చింది వచ్చింది మొట్టమొదట లేని మూర్ఖతనము పట్టి చూడపోతే పసలేకపోయేరా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పరమాత్మకంటే తక్కువవాడై జీవాత్మకంటే ఎక్కువవాడైయున్న ఓ ఆత్మ వినుము ప్రకృతి పరమాత్మ రెండూ గలవని ముందే తెలుసుకున్నాము ప్రకృతి పరమాత్మ పరమాత్మచేత సృష్టించబడినదే గాని స్వయముగా పుట్టినది కాదు ప్రకృతి పరమాత్మను ఆధారముగా ఇరుసుగా చేసుకొని తిరుగుచున్నది అంతేగాని అది స్వయముగా చలామణి కావడము లేదు ఇక్కడ విచిత్రమేమంటే ప్రకృతి కనిపిస్తుంది వినిపిస్తుంది మరియు అన్ని ఇంద్రియములకు గోచరమగుచున్నది పరమాత్మ ఎవరికీ కనిపించునది వినిపించునది కాదు మరియు ఇంద్రియ అగోచరమైనది పరమాత్మ శాశ్వతమైనది ప్రకృతి అశాశ్వతమైనది ఉన్న సత్యమిది కాగా భూమి మీద మనిషికి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు తెలియజొచ్చి పెద్ద సంశయము ఏర్పడినది ఆ సంశయమే దేవుడు దేవుడున్నాడా అను ప్రశ్న లేని ప్రకృతిని ఉన్నట్లు ఉన్న పరమాత్మను లేనట్లు తెలియడమే మానవుని మూర్ఖత్వమైనది ఆదిలో అందరూ జ్ఞానులుగా ఉండేటివారు అప్పుడు సంశయము లేక నిజ జ్ఞానము తెలిసి ఉండేటివారు కాలక్రమమున జ్ఞానము లేకుండా పోయి మొదట లేని మూర్ఖత్వము మనిషిలో ఏర్పడినది చీకటిలో తాడును పాముగా ఊహించినట్లు మాయ చీకటిలో ప్రకృతియే దైవముగా మనిషికి కనిపిస్తున్నది భ్రమచేత ప్రకృతిని ప్రాముఖ్యముగా పెట్టుకొని పరమాత్మను విస్మరించిన వారికి ఎంతకాలము గడచినా ప్రకృతి మార్గములో శాంతి దొరకదు ప్రకృతికి ఆధారమైన పరమాత్మయే అసలైన సారాంశము కలవాడని తెలియకున్నంతవరకు ప్రకృతిని ఆరాధించుచున్నంతవరకు మాయ ప్రభావము విడువదు